కీర్తన ముప్పై మూడు ఈ కములు చెల్లునాకలోన ఇంచుక కోడి పిల్లకు మూలమూల తలారి కములు చెల్లునా మంచుకు పెట్టిన ఎట్టి మైనపు కుల్లాయలు అంచెల ఉడి పెట్టులానబోయేనా పంచేంద్రియములెల్లా బలవంతములై ఉండగా ఇంచుక నా వైరాగ్య మేడకెక్కని గుగ్గిళ్ళు వెలవెట్టుకుని గుర్రములెల్లా దగ్గరి అగడతలు దాటబోయేనా నిగ్గుల బాధకుగాక నేర్చిన శుద్ధులెల్లా వెగ్గలమై ఇంతటును వెలబెట్టినా పోరుకు చలకపోయి పొడిచే పోటులెల్లా ఆరటిలుగాక అవి నాటబోయినా గారవానా శ్రీ వెంకటనాథుడు కవగా భారములు భయములు భాష నింతెకా